Om shanti shanti shanti om buddhaya namo buddhaya shanti sadhum shanti sadhum shraddhaya padaya tattvam nirakshaya bombosantan ye sanam avayumi karma shanti తపస్సు అనగా ఈశ్వరుని ఆరాధించే సందర్భంలో మనం చేసే కష్టం ఏది కనదో తండ అంటే ఒక కష్టాన్ని ఎత్తికెత్తుకో ఒక ఇబ్బందిని ఒక ద్వేషాన్ని ఎందుకేస్తుంది ఉదాహరణకు ఉపవాసం ఉన్నట్టు ఏకాదశి ఉపవాసం దేవే ఏడు ఎందుకో బ్రేక్ఫాస్ట్ చేయడం ఆత్మక బ్రేక్ఫాస్ట్ మానిగా మధ్యాహ్నం లబ్ధి మానియూ బోరు మానియ్యారు ఉన్నాడు ప్రతి దాకా నక్క నక్క లాంటితో లా కూర్చున్నాడు అది ఏమి చేయలేదు అయినా దాన్ని ఆ పనిని నేను చేస్తాను అని ఒక నిర్ణయం చేస్తూ ప్రేమతో ఆ పనులు చేస్తూ ఉంటుంది దాన్ని తపస్సు ఉంటుంది తపస్సు ఆ రకంగా ఉంటుంది తపస్సు ఉంటన ఆ రకంగా ఉంటుంది అయితే తపస్సు అంటే చేసేది తపస్సు చేసేది తప్యదే కష్టపడి చేసి దాన్ని తపస్సు ఉంటారు కష్టపడి చేసేది ఎందుకు మనం దేవనైనా చేయడానికి మనకి మూడు ఉపకరణములు కలరు మూడు సాధనాలు మనకు ఉన్నాయి దేవుడిచ్చేది మూడు సాధనాలు ఒకటి కాయము శరీరము ఎందుకు వెళ్ళిన వాళ్ళు రెండు వాస్తు మూడు మనస్సు మనస్సులో నవస్తుంది భావ సంశుద్ధి చేత ఆన సం అంటే మనస్సులో చక్కని అది ఒక గొప్ప మనస్సు సిద్ధంగా ఉండడం చాలా గొప్ప తప్ప ఉదాహరణకి మీరు నలుగురు కలుసుకున్నారనుకోండి నలుగురు కలిసి కదులు చెప్పుకోవడంలో ఇతరుల గురించి నిందారోపణలు చేస్తూ చెప్పుకున్నారనుకోండి సపోజ్ అప్పుడు అది తపస్సుని తెలుస్తుంది తపస్సు ఆపోజిట్ అలా కాకుండా నలుగురు కలిసినప్పుడు ప్రేమగా మంచి విషయాలను ముచ్చగించుకున్నట్లయితే అది మా గురూపమైన సంస్థ మంచి విషయాలను బాధన చేసినట్లయితే అది మానవ సంస్థ పాఠం రాష్ట్రంలో కదా అనే పర్యాయం చెప్పి ఉంటాను సమాజంలో మతపరమైన బోధన ఎలా ఉంటుందంటే మీరు దేవుణ్ణి ఆరాధించాలి అంటే తప్పనిసరిగా ద్రవ్యోగంలో ఈ ఒక విగ్రహానికి పూజ చేయాలి అది దేవుణ్ణి ఆరాధించడం అనమాట అనే ఒకటే సమాజంలో కనపడుతుంది మనస్సుకు శుద్ధంగా ఉంటే దేవుణ్ణి ఆరాధించినట్లు అవుతుందని ఎవరో అనుభవం కూడా ఉంటుంది చెప్పేవాడు చెప్పకుండా చెప్పేవాడు కూడా మీరు ఏకాదశ్ ఫగ్రహానికి విగ్రహాను మనిషిర ఏ విగ్రహాను ముఖ్య విగ్రహాన్ని కూర్చైపోతుంది ఫళా విగ్రహానికి విగ్రహాన్ని కంటా ఉపాయం కాకవీర్యా విగ్రహాన్ని ఇంకోగా చతుర్భుజ శ్రీమహావిష్ణు చ శంక్ర సమేత గదాధారి సమావేశం శ్రీమహావిష్ణువు పద్మావతి భూదేవి సమేత శ్రీమహావిష్ణువు యొక్క పూజా ఇంకోట ఎంత కాక్ష చేశాడో చూడడం ఎంత జటిలం చేసాడో చూడలే దేవుడు పోదు అన్నప్పుడు రాదు అయిపోయింది అలా లేదు పరిస్థితి ఆ విగ్రహాన్ని పూజేయాలన్నా ఎర్ర మందారా ఎక్కడూ చేయాలి లేకపోతే పద్మములు తీసుకొచ్చి ఇప్పుడు పద్మాస్తారు పద్మాములతో చేయాలి నూట ఎనిమిది పద్మాములతో చేయాలి చేస్తే అది తపస్సు అవుతున్నాయి తపస్సు అయితే ఇతరులు వాళ్ళక్కడికి ఇతరులు రోడ్డు మీద వెళుతుంటే ఎవరిని ఇక అడ్రస్ చెప్తాను అని అడిగాను అనుకోండి వాళ్ళకి పాపం జాగ్రత్తగా అడ్రస్ వాళ్ళని పంపిస్తే అని తప్పస్తు అని ఎవరైనా చెప్పారు అన్నట్టు ఎవరైనా చెప్పారు అన్నట్టు లండన్ లో ఎక్కడ తెలియక ఎక్కడికి అడ్రస్ కదా మొక్కలు ఇలాగ వెళ్ళి మొక్కలు హలో కనుక హలో ప్రసూ అంటే తీసుకు వెళ్ళి నన్ను భూమిలో దగ్గర పెట్టి వెళ్ళాడు దాన్ని తపస్సుని అనుకుంటానా అది తపస్సు శుద్ధమైన సంకల్పము కలిగిన ఉంది కదా ఇతరులైన ప్రేమను కలిగి ఉంది ప్రసాదము ప్రసన్న వినీలమైన ఆకాశం ఏం కాను రేఖ లేకుండా ఉంటుందో ఆ అంతఃకరణము ఆ చిదాకాశము చిత్తాకాశము అసూయా క్రోధము వేషము ఇత్యాది కథలు కలు కాదు లేకములు లేకుండా ప్రసన్నంగా వినీలాకాశంలో ఉంటే అది గొప్పద అని ఎవరైనా చెప్తే అలా ఉంటుంది భావ సంశుద్ధి చేత తపో మానసం సో ఈ విధంగా మాటలతో తపస్సు మంచి మాట మాట్లాడితే తపస్సు ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఇది తపస్సు నేను మనస్సును ఒక తత్వంపై ఫోకస్ చేసి ఉన్నారు దీన్ని తపస్సు ఉంటారు తర్వాత ఎవరికైనా ఏదైనా మంచి సహాయం ఏదైనా చేశారా అది తపస్సు అవుతుంది దాహంతో ఉన్న వాడికి మంచిదే ఇస్తే తపస్సు అవుతుంది కాబట్టి విధంగా శారీర కా శారీర లేక కాలిక వాచిక మానస అనే తపస్సులు మూడు విధాలుగా ఉన్నాయి ఈ మూడింటిలో మళ్ళీ మూడు రకముల తపస్సు కూడా సాత్వికం కావచ్చు రాజసం కావచ్చు సాహసం కావచ్చు చూడండి ఎన్ని రకాల తపస్సులు అవుతాయి మూడు మూడు తొమ్మిది రకాల తపస్సులు వస్తాయి అంటే అలాగా సాత్విక మానస తపస్సు సాత్వికసు సాత్వస మానస తపస్సు రాజస వాచిక తపస్సు రాజస కాయిక కాస్సు అలాపస్సు నాకు అక్కడెండి కదా తొమ్మిది రకం అంటే కొంచెం గెడ్లాక్ లేక గెడ్ కొంచెం తొమ్మిది రకముల తపస్సు వచ్చిన ఈ మూడు రకముల తపస్సు ఏదైతే రకంలో చూడమో అయినా కార్మిక వాచిక మానసముల మూడు రకముల తపస్సుగా సాత్వికము కావచ్చు దాన్ని మేము సాత్వికం చేస్తున్నాం దాన్ని సాత్వికంగా పెడుతాయి ఎలాగండి ఆ ట్రిక్ ఏమిటి అది సాత్విక తపస్థ చూడండి దేవతలు మానవులు అసులు అని ముగ్గు ఉన్నారు కదా సత్వగుణ ప్రధానంగా ఉన్న మనుష్యులే దేవత రజోగుణ ప్రధానమైన మనుషులే మానవుడు సమోగుణ ప్రధానమైన మనస్సు మనుష్యులే అసూలు చూడండి మనుష్యుడరా మనస్సులు వచ్చింది దానికరీ జట్లాగే మనుష్యుడు మంచిది ఒక కూడా కలుతుంది వస్తువు కనుక ఈ మూడు రకముల తపస్సులు ఉన్నాయి మనం మనుష్యులలో దేవతల బలం ఉందా మనుష్యులలో లేక శురుడుగా ఉండడా మనుష్యులలో దేవతల వలం రామాయణంలో కూడా మూడు రకాల క్యారెక్టర్లు రాముడు భరతుడు వీళ్ళందరూ నమమా నమమా మమకారణాలు సామ్రాజ్యం లేదు మమకారణం లేదు కాబడికి లేదు నమమా భరతుడికి పొడు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఆయన నమమాయ అందరూ నమమాయ వీళ్ళు దేవతలు మమ మమ వీళ్ళు మానవులు మానవులు వాలి సుగ్రీవుడు వీళ్ళు బాధవుల్లో ఉన్న రజోగుణం వారి అంటే నాగర్కై సామ్రాజ్యం నాగరికాయ కాదు అమెరికాలు నాగరికాన్ని శుద్ధి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు వీళ్ళు మా రజోగుణ ప్రధానంగా మానవ కోర్తి చెందిన వాళ్ళు తమ కోర్కెలను తీసుకున్నంతటై కూడా నెలకొడని వాళ్ళు రాక్షసుడు ఈ రకంగా చూసుకుంటే యూటీషన్ ఇది దేవతల వారి సుగ్రీవుడు మనుష్యుల పోటీలో పడతాడు హనుమంతుడు దేవతల పోటీలో పడతాడు రావణాసురుడు ఇతర అసురులు మానవులు వీళ్ళ అసరుల పోటీలో పడతారు ఈ విధంగా రామాయణంలో క్యారెక్టర్ల ముందు కూడా సత్వర చుణాలు దేశించినట్టు ఇక లంకలోనే చూస్తుంటే సత్వగుణ ప్రధానమైన వాడు విభేషణుడు రాక్షస కులలో పుట్టిన సత్వగుణ ప్రధాను విభేషుడు రావణాసురుడు తమోగుణ ప్రధానము కుంభపర్మ రంగంలో అమలా ఎక్కడికక్కడ అలా ఉంటాడు కాబట్టి మీకు అయోధ్యలో చూసుకుంటే కౌశల్య శాస్త కౌశల్య శాస్త్రిక కౌశల్య సుఖ కైకేయి రాక్షస మంతర ఎక్కడ పడితే అక్కడ మీకు ఆ గుణాలు పడుతున్నాయి కాబట్టి మన మనం చేసి తపస్సు మనం ఏమి పెద్ద తపస్సు ఏం చేయగలం ఏదో కొద్దిపాటు తపస్సు చేస్తాం మనస్సుతోనైనా వాస్తుతోటైనా దేహంతోటైనా మనం చేసి తపస్సు కొద్దిపాటు తపస్సు ఉంటుంది మనమేం విశ్వామిలాగా విశిష్టుడులాగా అలాగే దూర భూమి రాడము కదలాడిపోయేట్లాగే మనమే తపస్సు చేయలేదు కదా ఏదో విశ్రమంత తపస్సు చేస్తాం మనం ఆ చేసీలు ఏదో సాత్వికంగా పెట్టుకోవాలి చేసి తపస్సు కొద్ది ంగా ఉండాలి గెండికోము కాదు గెరిట్ అయిన కాదు అన్నట్లుగా ఉండాలి తపస్సు కొంచెం తపస్సు ఉంటే మనం ఎంత తపస్సు చేస్తామంటే హైదరాబాద్లో కూర్చొని హిమాలయాల్లో వాళ్ళు కఠినమైన తపస్సులు వాళ్ళని మనం ఏం తపస్సు చేస్తాం కొంచెం తపస్సు చేయగలం ఆ కొంచెం తపస్సు సత్వం శాస్త్రీకంగా మేము చేసి కొంచెం శాశ్వతంగా ఉండాలి అంటే తెలియాలి శాత్విక అనగానే రాజ్యసమనగానే కామసుమనగానే ఆ వివరణను శ్రీకృష్ణ భగవానుడు మొదలుపెట్టుకున్నాడు బాహ్యతారులు అందాము అయితే ముందు సార్ శ్లోకంకాంక్ష శ్లోకం దానికి అవతారం వాటి సమానసంత తపహం చెప్పబడిన తపశ్లోకం యథోక్తం తప మూడు రకాలు ఉంటారు పైన ఆ మూడు ఏదండి కాయకం శరీరంతో చేసేది కాయము అంటే శరీరం శరీరంతో చేసేటస్తారు దేవుడితోటి కాళ్ళతో చేస్తారు చేతులతోటి కాళ్ళతో చేస్తూ సరిపడుతుంది మోకాళ్ళకి కొత్తతోటి వీపుతోటి చేయక్కర్ రాని ఎవడో అవమానం మామూలుగా దేవుడు చూస్తూ తిరగడం మామూలుగా శాస్త్రంలో చెప్తారు ప్రదర్శనం మోగ శాస్త్రంలో చెప్తారు చెప్తే నేను మోకాలతో తిరుగుతానని అవమాన కఠినంగా చేస్తే దేవుడు మరింత ప్రసన్నుడవుతాడని ఒక ఐడియా అదంతా కూడా తమోపనంలో పడుతుంది దేహాభిమానాన్ని చూస్తుంది ఎంత కష్టపెడితే దేవుడు సంతోషిస్తాడు మరి ఎవరు తి పాఠం లేదు మీకు లోకంలో వాటిని వేటిని ఇక్కడ సమర్థించడం ఉండదు లోకంలో ఉండే వాటిని పరిశీలించి యోగ్యమైన వాటిని ఆమోదించి మోస్ట్లీ సందర్భ రహితంగా ఉండే వాటిని తిరస్కరించడం ప్రమాదంగా ఉంది మోకాల మీద మీరు నడిపిస్తే అది శాశ్వతం అయిపోదు పైగా మీరు కోరుకునేటప్పుడు కూడా మోకాళ్ళ మీద తెలియజేసేసినప్పుడు ప్రాంతం మీద కూడా లేదుగా నెల వస్తుంది మామూలుగా ప్రదక్షిణం చేస్తే చాలా మోకాల మీద ప్రదక్షిణం అదే మోకాలకి దోరుగుండలు కట్టుకునే ప్రదక్షిణం చేయడం లేకపోతే ఇవన్నీ స్పోర్ట్స్ పీపుల్ ఆ మోకాల ఏదో ఒక ట్యాచ్ అనుకుంటుంది అది కొట్టుకునే ప్రదక్షిణం చేయడం లేకపోతే దొర్లుతో చేయటం లాక్కల చేయొచ్చు ఆ తపస్సు వెనతో ఉండే దానికి మేము ప్రాముఖ్యాన్ని ఉండాలి తప్ప అది ఏ రకంగా చేస్తున్నామన్న దానికి మేము కాబట్టి శాస్త్రిక వస్తుంది కావచ్చు వాచికం వాచికం అంటే ఒకప్పుడు మేము అలా చూసి వాళ్ళం మా చిన్నతనంలో ముద్దున శిక్షిని మొదలు పెడితే స్నానం చేసేసి శిక్షి అయితే వాచికం బాగా ఉంటా శ్లోకం చకచక చక్క చదువుకుంటూ పోయింట్లా ఉండదు అంతేగాని సా అలాగా తడుపుతో జరిగితే ఎక్కడికే ఉంటుంది అలాగా రైలుగా ఎక్స్ప్రెస్ బండిలాగా శోకాలు తాక టాక టాకాలు బడిస్తుంటే పొద్దున్న సిక్స్ మూలంటే రెండు సుమర్గాలు అవుతుంది ఆయనకి వాచికంగా పహానం కూడా నేను భాగవతం పారాయణ చేసిన దశమోత్సవం పొద్దున్న సిక్స్ మూలంటే నాలుగు ఏళ్ళ దశమోత్సవం మొత్తం తొంభై అధ్యాయాలు పారాయణ అలాగే శివరాత్రి కానీ పదకొండు సార్లు నమ్మకం పారాయణ అలాగే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉండగా జబర్దస్త్ పారాయణ పదకొండు సార్లు పారాయణ పరిస్థితి జనతా బాధ్యత సకాహ సో అలాగే అక్కర్లేదు ఎవరితో కన్నా మాట్లాడేటప్పుడు కూడా మాకు తపస్సే ఉంటుంది అలాంటి మళ్ళీ మానసిక సకాహ మనస్సుతో సంకల్పించేప్పుడు ప్రేమ ఈశ్వర ఆరాధన రూపంగా భావ ప్రసాద రూపంగానే మానస రూపం మూడు కూడా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మూడు రకాల ప్రపస్సులు ఉన్నాయి ఆయన చెప్పారు మనుషులు చేస్తూనే ఉంటారు నరై తత్వం తప ఎవరో చేస్తూనే ఉంటారు సమాజంలో ఈ మూడు రకాల ప్రపస్థులను చేస్తూనే ఉంటారు చే చేసుకున్న దానికి ఒక దశ దిశ మనం అర్థం చేస్తాం దాంట్లో ఉండే మధ్య గుణ తమవగుణములను క్రమంగా పక్కన పెట్టి సత్వగుణాన్ని బాగా రోధి చేసుకున్నట్లు ఆ తపస్సులను మనం చేయాల్సి ఉంటుంది సత్వాది భేదేమ ఈ సత్వ సమో గుణములను మూఢిట్టి ఆ తపస్సుకి అప్లైం చేస్తే మూడు రకాల తపస్సు వస్తుందా వస్తే అవి సాత్వికమైన తపస్సులు ఈ పైన పెట్టిన మూడు కూడా రాజసమైనవి తామసమైనవి ఎలా మీరు ప్రతిదాన్ని గుణములలో పెట్టి చెప్పారు కదా కర్మ గుణాల్లో సాత్విక కర్మ రాజస కర్మ ఇత్యాధి అవి కూడా భయంతో కూడా గుణములు అనే మూసలో పెట్టి సాత్విక రాజస తామస తపస్సులు మానసము కావచ్చు బాధ్యతను కావచ్చు కాగితము కావచ్చు ఏ విధంగా అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం వస్తోంది ఇది సూచ్యతే సో మీరు చేసే మూడు రకముల తపస్సు నరై తప్తం త్రివిధం తప శ్లోకంలో సిద్ధంగా ఉంటుంది నరై తప్తం త్రివిధం తప మానవులకే అనుష్ఠింపబడే మూడు రకముల తపస్థులు మూడు రకములు అంటే సాత్వికజస్థానసు కాదు బాయిక మాసిక మానసిక వస్తువులు మూడు రకములు ఒక వస్తుందా ఇవి సాత్వికమైపోతాయి సాత్విక పరిపక్షతే ఆ మూడు కూడా సాత్వికమవుతాయి సాత్వికం అవ్వాలంటే దానికి మరి కండిషన్స్ ఉన్నాయా ఉన్నాయి కండిషన్స్ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి మూడు కండిషన్స్ ఉన్నాయి ఒకటి శ్రద్ధయా కాబట్టి సర్వోత్తమైన శ్రద్ధ శ్రద్ధ లేదు విశ్వాసం లేదు తేడా గమనించారు శ్రద్ధ విశ్వాసం వస్తాను అనుకో శ్రద్ధా విశ్వాసములు అని అంటారు శ్రద్ధ లేదు విశ్వాసం లేదు నంబర్ వన్ విశ్వాసములలో అంధవిశ్వాసము లేదు యోగ్యమైన విశ్వాసము లేదు ఇప్పుడు మీరు ఏదైనా పుణ్యకర్మలు చేసినట్లయితే పవిత్రమైన కర్మ అన్నదానము అయితే ఈశ్వరాచన లేకపోతే యస్మియాగాదులు వేదములలో పుణ్యంపడున్నది మీరు చేసినట్లయితే మీకు దేహత్యాగిన తరువాత పుణ్యలోకమును లభించు స్వర్గా లోకమును లభించు దీన్ని యోగ్యమైన విశ్వాసము ఎందుకంటే కర్మ యొక్క లక్షణం మీరు చూసినట్లయితే ఏ కర్మ కూడా ఉంటాగా పోవద్దు తప్పక పరిశామించింది ఇది కూడా మంచి కర్మ శాస్త్ర విహితమైన కర్మ కాబట్టి దీనికి స్వర్గాది పుణ్య ఫలము లభించు అని చెప్తోంది శాస్త్రం మనం దాన్ని విశ్వసించి ఆ కర్మను మనం చేస్తాం ఆ విశ్వాసము యోగ్యమైన విశ్వాసం శ్రద్ధ కాదు విశ్వాసం నమ్మకం యోగ్యమైన విషయం అలా కాకుండా ఏదో పక్కొచ్చి దాన్ని పదలు ఆ సొమ్మలో ఒక్కరోపనలాగా ఒకసారి దాదించి దానికి పసుపు కూకుమాసి అందరాక రోడ్డు మధ్యలో బాగా వస్తే మీకు పట్టిన దిష్టి తొలగిపోతుంది ఏం చెప్తాను అది కూడా విశ్వాసమే కానీ ఎలాంటి విశ్వాసం ఇది అంధవిశ్వాసం అయోగ్యమైన విశ్వాసం ఎలాంటి విశ్వాసాలను మనం తప్ప సమాజంలో ఇటువంటి అంధవిశ్వాసము ఏదైతే ఉంటాయో వాటిని మనం తిరస్కరిస్తే వాళ్ళు ఎవరితో తెలుసు ఇదిగో దాడి చేస్తున్నారు దాంట్లో హిందూ మతంపై ఉంది అది హిందూ మతంపై చంద్రుడు నన్ను ఎవరో అడిగారు చంద్రుడు గ్రహమా కాదా అని అడిగారు నాకు కాదండి ఏమి దాన్ని నేను హిందూమతమే దాటి చేశాను నేనేమి హిందుమతమే దాటి చేయలేదు పైగా నేను ఎప్పుడన్నా లేదో చంద్రుడు కంటబడితే నేను ముందు అసలు అడుగు ముందుకు పడదు అక్కడ నాకు రెండు విషయం ఒకటి చంద్రుడు దేవత చంద్రమా దేవత ఓ మంత్రం ఒకటి చంద్రుడిని ప్రార్థించే మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం ఉచ్చరించడం నాకు అలవాటు చంద్రుడు కనపడితే ఈ మంత్రాలన్నీ లభించింది దేనికోసం సమయం వచ్చినప్పుడు ఉచ్చరించడం కోసమేగా నిజాత ఆ మంత్రం వచ్చే అలం నాకు అలవాటు నా నా అది నాకు దేవతాదర్శం దేవాలయానికి వెళ్ళినట్టు ఫీల్ ఏదో బస్సు దేవాలయానికి వెళ్ళినట్టుగా నాకు చంద్రుడు కనపడతాను నేను చంబులు చిన్నప్పటి నుంచి కాళిదాసాది మహాముల యొక్క కాలు పఠించి పఠించి నాకు ఎంతో ప్రీతి ఒక రసానుభూతి పనికి కాబట్టి చంద్రుడిని నేను తిరస్కరించే పనే లేదు అసలు చాలా ప్రీతి కానీ చంద్రుడు గ్రహమా కాదు చంద్రుడు గ్రహంలో అవుతాడు భూమి గ్రహం భూమి క్రికెట్ టీంలో బౌలర్లు నమ్మకం లేదు ఓపెనర్లు నమ్మకం లేదు అని అట్లా పెట్టుకుంటే అది ఎలా కుదుర్తుంది సో భూమి గ్రహము మీరు భూమిని పెట్టుకోవడం మానేసి చంద్రుని పెట్టుకుని చంద్రుడు గ్రహం అంటే ఎక్కడ కుదుర్తుందంటే దానికి నేను సపోర్ట్ చేయాలంటే రావాలా మీరందరూ మీకు మీకు నచ్చితే నేను సపోర్ట్ చేయాలి నాకేమో భేషన్ మీకు నచ్చేది నచ్చిందా చంద్రుడు గ్రహంగా నచ్చిపోటుగా ఉందా ఉంటే అలాగే కానీ నేను మీకు అడ్డుదాను నన్ను మాత్రం చంద్రుడు గ్రహాన్ని నేను అనలేను నా వల్ల అవధానం ఎందుకంటే ఎందుకంటే గ్రహయుద్ధానికి అర్థం వేరే ఉంది కాదండి గ్రహయుద్ధానికి మేము అర్థం ఆదుస్తామంటే ఏమో ఇదే మానవ చెప్తాను విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే శాస్త్రీయంగా విశ్వాసాంశం రైతు ఉంటుంది రైతులు అంటే ఏది నడవదు ఇప్పుడు మీరు బ్యాంకుకి డబ్బు కట్టడానికి వెళ్ళాలనుకోండి మీరు పదకొండు వేలు వాడు చేయించారు అనుకోండి తెల్లరికి వాడు వెళ్ళాలి ఎక్కడెచ్చినట్టు కంట కిందే ఉన్నాయని మనకి వాపసి ఇస్తాడని మీరు అనుకుంటారా అనుకో ఏమనుకుంటారు ఆయన ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టి ఆ అమౌంట్ వేస్తాడని అనుకుంటారు దట్ ఈస్ కమ్ ఫైట్ ఫైట్ లేకుండా మీకు అన్ని ఫైట్ మీదే నాకు అలాగే ఇది ఆ ఫైట్ యోగ్యమైన ఫైల్స్ ఉండ అయోగ్యమైన రైతు కాకుండా నేను చిన్నప్పుడు విజయనగరం స్టేషన్లో కూర్చున్నాను రాజమండ్రి వల్ల రైలు వస్తుంది ఒక ఆయన నాలుగ్రీ వచ్చి నువ్వు ఆ రైలు ఆలోచింది రైలు టికెట్ పదకొండు రూపాయలు పది రూపాయలు నేను రాజమండ్రిలో చూపేస్తాను అప్పట్లో పదకొండు రూపాయలు టికెట్ పది రూపాయలు చూపేస్తాను రూపాయలు సేవ్ రైలు రాని పని మీకు సిద్ధంగా ఉంది బండి నాలుగు గంటల్లో ఐదు గంటల్లో రాజమండ్రి సరే బాగానే ఉంది కదా మరి ఈ బంధు కదా నేను బంధుపాడు ఇచ్చాను నువ్వు ఇక్కడే ఉండు అదిగో బంధు వస్తుంది నేను అక్కడే ఉన్నాను అరగంటైనా రాలేదు నాకు అర్థమైంది ఇలా ఉన్న మెయిల్ అనౌన్స్మేషన్ ఇంటి పట్టు ఇంకో శాతం చదువుతున్నా ఆ మెయిల్ లో దాన్ని ఫైతం కదా ఇప్పుడు ఏం చేసిందని ఫైతాలతో తెలివి తక్కువ దాన్ని ఫైతాలతో ఏంటంటే మడిల్ ఎటెక్ట్స్ అని బుద్ధిలో ఆలోచించే శక్తి లేదు అర్థం వీడికి ఆలోచించేందుకు శ్లోకాలం లేదు అర్థం ఎక్కి కూర్చున్న మధ్యలో ఇస్తాను చెప్పొచ్చు అది రిటైర్లు ఉంటే మరి అలా అయిపోతాను కాబట్టి విశ్వాసంలో అంభ విశ్వాసం అనుకోండి యోగ్యమైన విశ్వాసం అనుకో శ్రద్ధ విశ్వాసంలో ఈ జన్మలో లేని దేమే ఉండదు మన జన్మకి వాయిదా పడతాయన్నీ కూడా విశ్వాసం క్రెడిట్ కదా లేదంటే శ్రద్ధలో క్యాష్ ఇప్పటికిప్పుడు దాగ ఫలం మీకు లభించాలి ఇప్పుడు మెడిటేషన్ చేశాను చూడండి ధ్యానము దానికి అదృష్ట ఫలము దృష్టఫలము లో అదృష్ట ఫలం మళ్ళీ జన్మలో వస్తుంది దానికి విశ్వాసం ఉండాలి దృష్టఫలం లక్షణమో వస్తుంది ఏదో అదృష్ట ఫలము మనస్సు శాంతంగా మనస్సులో ఏదైనా దుఃఖము భయము ఉన్నట్లయితే అది సాల్లగి ఉంటుంది అది దృష్టఫలం దృష్టఫలము విషయంలో ఉండాల్సినది శ్రద్ధ అదృష్ట ఫలం విషయంలో ఉండాల్సినది విశ్వాసం కాబట్టి ఇక్కడ మనం తపస్సు విశ్వాస ప్రధానంగా చెప్పట్లేదు ఎందుకంటే ఇది గీత కదా గీతలో శ్రద్ధకి విశ్వాసం మనకు విలువ చాలా తక్కువ ఎక్కడో కొన్ని చోట్ల అవసరం దొరుకుతుంది అవసరమైనంత మేరకు ఆ విశ్వాసాన్ని మనం అతిడుకుంటాం కానీ మన తోటస్థం సార్ కూడా శ్రద్ధ అనే మాటకు అర్థమవుతుంది సత్యము సత్యము మనకి అందజేసేది కనుక కలిగి ఉంటే మీరు ఇంజనీరింగ్ లో కానీ మెడిసిన్ లో కానీ పిల్లవాడిని గాయాలనుకోండి అలా శ్రద్ధగా చదువుకో చదువుకో అని చెప్తారా విశ్వాసము చదువుకోండి శ్రద్ధగా చదువుకోండి అంటే ఆ చదివి చదువు ఇంజనీరింగ్ సంతృప్తి కానీ మెడిసిన్ సంతృప్తి కానీ మీరు శ్రద్ధగా చదువుతుంటే మీ జీవితంలోనే మీ అనుభవంలోనే దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ బ్రెయిన్ ఏంటంటే పుట్టిన చదివారు అనుకోండి ఇక్కడ పిల్లలు చదివారు అనుకోండి రేపు పొద్దున్న మీరు బ్రెయిన్ పరీక్ష మీరు శ్రద్ధగా అక్కడ మీకు మంచి ముందు ప్రత్యక్షంగా కనపడుతూ విశ్వాసం అంటే గర్పణీ దేవాడు ఈ జన్మలో గడపణీ దేవుడు ఎక్కడ అయిన తర్వాత విశ్వాసం కాబట్టి మనం చేసి తపస్సు చేయడమా మనకి అటువంటి శ్రద్ధ ఉందా సర్వోత్తమైన శ్రద్ధ అంటే ఈ తపస్సు నన్ను ఉద్ధరిస్తుంది ఉద్ధరించడం అతన్ని ఉద్ధరిస్తోంది అసలు ఎలా కూర్చుని తపస్సు చేయగలగడమే ఉద్ధ ఆ తపస్సుకి వేరే ఫలనం ఏమో వేరే సంగతి ఆ తపస్సు చేయగలగడమే ఉద్ధ ఇప్పుడు మారు పనులు ఉందనుకోండి ఆ మామిడి పనులు మన చదుకని బయటలాగి రాతి పెడితే మొక్కొచ్చి చెట్ అయి మీకు పొందొస్తుంది అది విశ్వాసం ఆ వెంకలా టెంక దగ్గరికి తర్వాత ఉంటుంది ముందు రసాన్ని ఆస్వాదించామంటే శ్రద్ధ వెంటనే వెంటనే రసాస్వాదం అది శ్రద్ధ మీరు శ్రద్ధగా సుందరగాన్ని పారాయణ సుందరకాండ పారాయణం చేసుకుంటే ఏదో ఫలం వస్తుందని చెప్పేసి సరే ఆ ఫలం మాటకు ఏమండి పారాయణం చేస్తుంటే కలిగే ఆనందానుభవము దాని స్థాటింగ్ ఏదీ లేదు సుందరకాండ రామాయణం అంటేనే వాల్మీకి రామాయణాన్ని పది నిమిషాలు చూస్తే ఆ పది నిమిషాలు ఎంత ఆనందం కలిగింది అని మీతో ఆ అనుభూతి కాబట్టి దాన్ని కావచ్చి ఆ పది నిమిషాలు శ్రద్ధగా కూర్చుని బుద్ధిని ఫోకస్ చేసి సరదే సర్పం దాన్ని శ్రద్ధ రామాయణం జరిగితే పుణ్యం వచ్చి ఆ పుణ్యంతో వైపు ధాన్తాము దాన్ని ఏమంటారు విశ్వాస కాబట్టి గీతలో శ్రద్ధకే పెద్ద పీట ఎటువంటి ఈశ్వత్ ఉండాలి తెలిసిన అదమ్యమైన కదర్శ లేని శ్రద్ధ ఉండాలి అటువంటి శ్రద్ధ ఉండడం మొదటి లక్షణము అపస్థుతం అపస్థుతి మొదటి లక్షణం అటువంటి శ్రద్ధ ఇప్పుడు మీరు భగవద్గత చదువుతున్నారనుకోండి ఎడ ఎడో ఉండడం ఎడో అప్పటి నుంచి ఆ పదాగా ఎప్పుడు స్థానంలో అయితే మీకు ఏమవుతుంది రా గజ్జ పెట్టి డ్యాన్స్ చేస్తూ కీర్తన చేసినట్లయితే రాధా కాళాది యుక్తంగా కీర్తన చేసినట్లయితే నామ సంకీర్తన రాగ తాళాలి సమేతంగా చేయాలి రాగ ఉండాలి తాళం ఉండాలి ఆదిసం ఉంది అంటే ఆర్కెస్ట్రా ఇత్యాది గడిపబడుతుంది సమేతంగా కనుక నేను నామ సంకీర్తనం చేసేసినట్లయితే మీకు మోక్షం కృష్ణ ఆ మాట ఉన్నట్టు చూసారా అది అశాస్త్రీయంగా అది శాస్త్రీయంగా ఎక్కడా జీతం కాదు ఎక్కడ గణపడం అది అలాగ అలా వచ్చింది ఎలా ఎవరో దుష్పంతాలు కూడా వీరాబాయి అలా చేస్తున్నాయి వింటే కథ వీరాబాయి కీర్తనను చూస్తే అలా చేస్తున్నది ఎక్కువ తక్కువ వచ్చింది మనం కల వీరాబాయి చేస్తాం అలాగే త్యాగరాజు చేస్తారు త్యాగరాజు మీరు వింటే మీరు అర్థం చేసుకోకుండానే కార్యక్రమం చేసేస్తే పర్వాలేదు మీరు వింటే అవి అవి అలాగే కీర్తన కీర్తన పేరే దాంట్లో ఆయన చెప్పి మాటలు ఉంటే అత్యాశ ని ఉపనిషత్తులను పోలు ఆయన మన మాట ఎవరో పంపేదన్నా మందాకి కాలేలలో మురిగిన మోక్షము వచ్చిన పనులన్నీ మంచి పనులు చేస్తాం మన దాటిని దావేరీలో మనతో వేసేస్తే అఫోర్స్ వస్తుంది అండ్ ఈ అటాచ్మెంట్ సోషల్ సిస్టమ్ అండ్ ఈ టాపిక్ లో హైయెస్ట్ విషన్ ఆఫ్ రామనామా అని చెప్తారు కాబట్టి పాటకాలాలు ముఖ్యంగా ఏదో చేసేస్తే ఏదో ఇప్పుడు అనే మాట కాబట్టి మీరు చేసేటువంటి తపస్సుడు అలా కాబట్టి ఎవరో వచ్చారో చెప్తాడ నీకు భగవద్గీత ఉంది ఏమొస్తుందంటే మనం దానికి చెల్లించిపోయి వాడి వెంట తగ్గిస్తాడనుకో అది ఆ శ్రద్ధ అది చెప్పుకోదంటే శ్రద్ధ కాదు అలాగే ఎవరైనా అన్నట్లయితే ఎంత మీరు తనువ్వండి మీరు కీర్తనాది మీరు మన జీతం మనం అధ్యయనం చేసుకుంటూ కూర్చున్నాం అనుకున్నాం అది ఉత్తమమైన శ్రద్ధ స్వభాష్యాల అది మరుత్వాల్ అది ప్రస్తుతానికి తపస్సు తాత్వికమైన తపస్సు అభావం భాష్యకాలి శ్రద్ధ ఆస్తిక్యుద్ధ ప్రకృష్టయ ప్రకృష్టమైన శ్రద్ధ నిమోత్తమైన శ్రద్ధ శ్రద్ధ బుద్ధి నిశ్చయం బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి వెల్ ఎక్సెప్టెడ్ అండర్స్టాండ్ వెల్ ఎక్సెప్ట్ అయింది అండర్స్టాండ్ అని అర్థం వెల్ ఎక్సెప్ట్ అయిందంట అంటే బుద్ధిలో బాన్ని ఆలోచించుకుని చక్కని నిశ్చయం నుంచి మనం దానిని బుద్ధి అన్నారు నిశ్చయ జ్ఞానం ఏమిటా నిశ్చయ జ్ఞానము అస్థి అస్తిత్వం నుంచి అస్థి ఇప్పుడు చూడండి మీకేష్ మీరు చూస్తూ ఉంటుంది మీ కశ్మీర్ చూస్తున్నట్లయితే మీకు దేహము అనుభవాన్ని చూస్తుంటుంది చాలా భౌతికమైన పదార్థాలు తర్వాత మనస్సు అనుభవాన్ని చూస్తూ ఉంటుంది అంటే సంకల్పముల యొక్క ప్రవాహము అనే మనస్సు అనుభవాలు చూస్తూ ఉంటుంది ఈ రెండు కాకుండా ఈ రెండే నేను అనుభవాలు చూస్తూ ఉంటాయి గట్టిగా అనుభవాలు వచ్చి మీరు ఉండే ఈ రెండుతో సరిపట్ట వద్దు ఈ రెండింటి కంటే పైదో అంటే మీరు అన్నారనుకోండి టైం ఇంకేముండండి మాకు తెలిసి దేహము మనస్సు ఈ రెండే ఉన్నాయి మాకు తెలిసి ఇంకా అంతకన్నా మా దేనికి టైం కాపాడటం లేదు అంటే చూడ దేహము మనస్సు తెలుస్తుంది కదా ఎవరికి తెలిసింది ఎల్లా తెలుస్తుంది అది అడుగుతుంది ఇక్కడ ఇక్కడ టైం మీద ఈ పాత్ర కలదు మైక్ గలదు ఈ ఫోటోగ్రఫీ కలదు ఈ వస్త్రము గలదు తెలుస్తుందా అని తెలుస్తుంది ఎలా తెలిసింది అవన్నీ ప్రకాశిస్తున్నాయి కదా తెలిసింది ఎలా అది తీసేస్తే ఇవన్నీ తెలుస్తాయి అలాగే మీలో మీకు దేహం తెలుస్తుంది మనస్సు తెలుస్తుంది అంటే ఇంకా తెలిసి లేదు దేహము ఒక లెవెల్ మనస్సుకి దేహము స్థూలము మనస్సు సూక్ష్మము ఎందుకు కూడా తెలుస్తుంది సూక్ష్మము తెలుస్తుంది స్థూలము తెలుస్తుంది మంచిది ఎలా తెలుస్తుంది దేని వల్ల తెలుస్తోంది దేని వల్ల అది ఉందంట అంటే ఉంది అని మూడవ ఉంది దాన్ని ఆశ్చిత్యుద్ధి అంటారు లేదన్నవాడు శూన్యవాది విజ్ఞానవాది ఉందో లేదో అన్నవాడు స్త్యాద్వాది స్వాదది ఒక వాదాలు ఉంటాయి జైన జైన సంప్రదాయంలో కొంతమంది ఆ వాదాన్ని స్వీకరించారు మామూలుగా జైతుల దగ్గరికి వెళ్ళడితే వాళ్ళకేం తెలియదు అవి మామూలుగా మన హిందూ మత బాధ్యారు శ్యాత్వాదని మామూలుగా వేదాంతలకే వాటా తెలుస్తుంది కాబట్టి అదే ఒకటి అవుతుంది వేదాంతలు అన్నది ఒక పి ఏమిటి ఉంది ఈ దేహము మనస్సు ఆ రెండింటినీ ప్రకాశింపజేసే వెలుగు ఒకటి ఆ వెలుగు పేరేమిటి ఏముడు సంస్కృతంలో దేవాలక వెలుగు ప్రతయాలు పెడితే దేవుడు దైవము పెడితే దైవము విష్ణు ఊ పెడితే విష్ణువు బహువచన కాబట్టి అలాంటి తర్వాత ఉన్నది దేవ అదే నీ యశార్థ స్వరూపము నువ్వెలా అనుకుంటున్నావు ఈ దేహము మనస్సు లేనంటావు దేహము మనస్సు లేననుకో అవి నీకు తెలుస్తున్నాయి కదా అవి తెలియట మూలము మూలం అంటుండే వెలుగు గలలో అది నువ్వు తత్వముస్తుంది మరి ఆ నువ్వు దేవుడన్నా కదా తత్వముస్తుంది అదే నువ్వు కూడా అదే ఉంది అది ఉందా లేదా అని డౌట్లో పెట్టడం అదే లేదండి అని తోచుకొచ్చటం అది చేరమాత్మతత్వము కాదో ఎట్టి సంస్థ తాను లేదు అయితే ఇది విశ్వాసమా శ్రద్ధ శ్రద్ధ విశ్వాసం కాదు ఎందుకృష్ణ మీరు దాన్ని తెలుసుకోవచ్చు దేవడు మనస్సు ఈ రెండింటి సాక్షిభూతంగా కనుక మీరు ఉండగలిగితే ఆ అది అనుభవానికి కూడా వస్తూ ఉంటుంది కాబట్టి అది అనుభవ గోచరం అనుభవానికి వచ్చే అవకాశం ఉన్నది మీకు దాని వెన ఆ మక్కువ అటువంటి ఉత్తమమైన శ్రద్ధ ఫస్ట్ క్వాలిఫికేషన్ తపస్సుని సాత్వికంగా తీర్చిదిద్దుటలో మొదటి మొదటి అర్హత తపస్సు ఈ తపస్సు చిన్నదైనా పర్వాలేదు కానీ శ్రద్ధ ఉన్నట్లుగా చూసుకోండి ఈ నెంబర్ వన్ నెంబర్ టూ ఏదో తెలుసుందండి టూ త్రీ మా మార్పు పెడతాను ఎఫ్ఐ ఉందిగా యుక్త యుధం ఉంది కదా అంటే మనస్సు ఫోకస్డ్గా ఉండాలి యుక్త శబ్దానికి అర్థం మనస్సు ఫోకస్డ్ అయి ఉండాలి మనస్సు ఏకాగ్రముగా ఉండాలి ఇప్పుడు మీరు నిజంగా వచ్చారనుకోండి నిజంగా వచ్చి ఎవరో ఉన్నారో మనం కూడా చూసుకుంటూ ఉన్నారు దాన్ని మనస్సు ఏకాగ్రము అని అనదు ఆ జన్మకు దీపావళి ముందు మతాబులు శిఖింద్రియులు అన్నీ మేమే తయారు చేసుకునేవాళ్ళం మాకు మా దీన్ని డబ్బులు ఉండి ఉంటాము కొనడానికి మార్కెట్లో వస్తుంది మేము విలేజ్లో ఏదీ దొరకదు కొందాలంటే డబ్బు కూడా కొందాలంటే ఏది దొరకదు డబ్బులు కట్టి అసలు ఏం కాబట్టి అం మేమే చేసుకునేవాళ్ళం శిసింద్రియులు శిసింద్రియులు అంటే తెలుసుకుంటే తర్వాత మతాబులు ఏమో డ్యాక్టర్స్ అలా డైరెక్ట్ ఇవాళ క్లాస్లో కూర్చొని వరం వరం వేల ఇరవై తొమ్మిది వాళ్ళ మన స్కూల్లో క్లాస్ పట్టుకున్నాం ఈ కాగితాలు న్యూస్ పేపర్ కాగితాల పెద్ద చిక్కునే ఒక లైఫ్ ఇండి యాక్టర్స్ అది పట్టుకున్నాం క్లాస్లో కూర్చోం నేషనల్ హైల్వేస్ సిద్ధాంత సిద్ధాంత సిద్ధాంతం కర్ణముఖు చెప్పకొస్తాడు నిజమైన సమానం అయ్యా కూడా కాదు అంటే కొంచెం వలసి పెడితే కానీ చెప్తే ఈలోపులో కూర్చుని చిన్న కూడా రైతులు మనసు అలా సుధి దీన్ని ఏమంటారంటే మనస్సుకి ఏకాగ్రత లేదు ఆయన పసి పెట్టి నేస్తాన్ని చిన్నప్పుడు నేస్తారు ఆయన పసిగట్టారు ఏదో జరుపుకుంటారు ఆయన సూచన ఏమీ పోండి కదా అలా ఉంటే రాస్తూ రాస్తున్నాయన తక్కువ మంది ఆయన మానేసి చెప్పే నడుస్తుంటే వచ్చేస్తుంది చూసి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మతాభు గొల్లలో గొల్లంటాం కదా మతాభు దొల్ల మతాభు గొల్లలు చూస్తున్నాయి మ్యాథమెటిక్స్ క్లాస్ లో సతానుకూలం చూసినా కదా మరి దీపావళి వస్తుంది ఇలా ఉండకూడదు మధ్య కాదు ఉండదా అలాగే మేము సెల్ ఫోన్లన్నీ అలాగే ఆన్ పెట్టేసుకుంటాం అందులో టెక్స్ట్ మెసేజ్ అయితే మధ్య మధ్యలో శ్లోకం పుట్లా యూజ్ వెళ్ళాలి కానీ శ్లోకంగా మధ్య మధ్యలో దాన్ని చూసుకుంటాం ఏదో మెసేజ్ మేము చూసుకుంటాం ఎలా కానీ ఎప్పుడు పుణపాఠం కూడా తింటాం ఆ దాంట్లో మీకు ఆ ఏకాగ్రత లోపించి ఏ చేసినా అలా తిరుపతి మీరు ఈ చిన్న తపస్సు చేసే సందర్భంలో మనస్సు యొక్క ఏకాగ్రత వీలైనంత మేరకు ఆ తపో తపస్సు యొక్క విషయంలోనే మీరు అలా ఆ తపస్సు సాత్వికమ మనస్సు ఏకాగ్రత లేకపోతే రాజస్సమే శాశ్వతం అవడానికి అవకాశం ఉంది అది రెండో క్వాలిఫికేషన్ ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే అఫలాకాంక్షి ఇది పెద్ద సమస్య మనోగ్య పాఠం చెప్పినప్పుడు విద్యార్థులకు కానీ ఆచార్యులకు కానీ సమస్య ఉండకూడదు ఎందుకంటే దీప అంటే కర్మ అనే మాట వస్తే కర్మ ఫలాన్ని మించి పెట్టు అనేది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ మాన్యువల్ ఓపెన్ చేస్తే ట్యాక్స్ పట్టు అని ఉంటుందా కట్టిన పర్వాలేదు కట్టకపోయినా పర్వాలేదు అని ఉంటుందా కట్టిన అలాగే గీత పుస్తకం ఓపెన్ చేస్తే కర్మ అనగానే ఫలం వచ్చిన కర్మ చేస్తున్నాయి అని ఉంటుంది గీత అంటే అలాగే ఒకసారి కాదండి ఇరవై సార్లు కర్మ జుద్ధి ఫలం తేషిణ అనుభవము మాతం అఫలూ అనుకోతోము మాతే అనుకోతోము సో సో ఈ విధంగా కర్మణ్యసక్త అనుకోతోము సో ఈ విధంగా కర్మ ఫలమును విడిచిపెట్టు కర్మ చేయి కర్మ ఫలములు విడిచి కర్మఫలముందు తృష్ణ పెట్టుకో అంటే పేరాస అనే దోషం ఉంది మనిషిలో ఉంటుంది ఆ దోషం ఒక పిక్ పాకెట్ అయితే అడిగారు ఎలా మీకు ఏ పాకెట్ పిక్ చేయాలని ఎలా తెలుస్తుంది ఏంటంటే అయితే వాళ్ళు మేము సైకలాజికల్ ప్రొఫైల్ చేస్తా ఉండే వాడి ముఖము వారి కథలు ముఖ వారి కదలితలు గమనిస్తాము బ్యాంక్ బయట కూర్చొని ఏదో ఒకటి చూసుకున్నట్టు ఉంటాము ఆ బ్యాంక్ లో వచ్చేప్పుడు వారి వారి మాట వారి చూసి వీరి గేపులో డబ్బులు కావడానికి అంటే ఎలా తెలుస్తుంది ఏమండి వాడి ముఖంలో ఒక రకమైన టెన్షన్ ఉంటే వీడు బాగా డబ్బులు జరుగుతూ ఉన్నాయి అలా పట్టుకుని ఉన్నాడు అనుకో అస్తమాలు చూసుకుని ఉన్నాడు అనుకోనమాట ఆ డబ్బులు ఉన్నాయి అయితే అలా పట్టేస్తూనే ఉన్నాడు అనుకో నడిచేకుంటూ నడుస్తాడు వీడు అన్ న్యాచురల్ గా ఒక జయ ఉంటాడు రెండో జయ ఉండకుండా అలా నడిచేస్తున్నాను ఇలాంటి లక్షణాలను బట్టి తెలుసుకోతుంది అంటే ఒక్క మాత్రమే చెప్పాలంటే వాడి దురాశ అయితే టరాసీజ్ వాడి గ్రీడు వాడి ముఖంలో వాడి చూపుల్లో వాడి చేష్టంలో బయటపడుతూ ఉంటుంది దానిని బట్టి మేము ఎవరిని మేము పిక్ పాకెట్స్ చేయాలి అని మేము వ్యత్వించుకుంటాము అని ఒక దేవుదొంగ గారు తన అనుభవాల్ని